ఇప్పుడు మనిషిని తీసుకోండి మనిషిలో దేహము ఇంద్రియములు మనస్సు అహంకారం బుద్ధి అహంకారము ఈ ఐదు తీసుకోండి ఈ ఐదు మత్స్యం అంటే పుట్టి గిత్తే ఐదు కూడా పుడుతూ ఉంటాయి గిత్తుతూ ఉంటాయి ఈ ఐదు దేహంతో మొదలుపెట్టి అహంకారం లాక సాక్షి చైతన్యం ఏదైతే గలదో అదే అమృతం కాబట్టి ఆయన ఈ అమృత స్వరూపుడై ఉండి సాక్షి చైతన్యంగా ఈ మత్స్య మనదగిన దేహేంద్రియ సంఘాతాన్ని కూడా నిలబెడుతూ ప్రాణము గలదిగా చేస్తూ ఉన్నాడు ఆదిత్య మండలంలో ఉన్న పరమాత్మ ఇదే శయన్ అమృత మయన సంచారం చేస్తున్నాడు వాస్తవానికి సూర్యుడు సంచరించడు భూమి సంచరిస్తున్నాడు కానీ రైల్లో కూర్చున్న వాడికి చెట్లు వెనక్కి పోతున్నట్టుగా కనపడినట్టుగా భూమి మీద నిలబడ్డవాడికి సీజీడే ఇలా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇండక్షన్స్ అనుకున్నాం ఇప్పుడు రైల్లో కూర్చు చెట్లు వెనక్కి ఎలా వెళ్ళిపోతున్నాయో అన్నాడు అనుకోండి అంటే ఇది మూర్ఖుడు అనుకోవడదు తెలుసుండే అన్నాడంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయన్నట్టుగా కనపడుతున్నదాన్ని అలా వర్ణించేదో మీరు అర్థం చేసుకోవాలి అంటే కానీ ఆయనకేం తెలియదు అండి చెట్లు పెడతాయి అక్కడికైనా రైలు కదా వెళ్ళేది అంటే ఆయనకు తెలుసుది తెలుసు అలా అన్నాడు చూడండి చెట్లు పెడతాయి సంథింగ్ లైక్ దాట్ ఓకే సో ఈ సూర్యుడున్నాడే హిరణ్యయేన హిరణ్య కువనా విపస్వి హిరణ్యయే నవిత రచేనా దేవో యాతి రచేనా రథేనా ఆ యాతి ఆ వీళ్ళ ఆ యాతిలో దేవ ఈశ్వరుడు ఆ సూర్య రూపంగా ఉండి హిరణ్యయేన రథేన ఆయాతి హిరణ్యయేన అంటే మంచి ప్రకాశవంతమైన రథముతో వస్తున్నాడు వెంటనే రథము అనే మాట వినగానే మీరు రథసప్తమి రథం దానికి చక్రాలు గుర్రాలు అలా మొదలుపెట్టకూడదు అక్కడ రథము అంటే సూర్యునికి రథం ఏమిటో తెలుసిన ప్రకాశమే రథం సూర్య ప్రకాశమే రథం అది కూడా సూర్యుడు వచ్చేస్తున్నాడంటే ఆయన చేతులు కళ్ళు కూడి ఆకుండా ప్రకాశం కాదు వచ్చేది కాబట్టి సూర్యుని యొక్క రథం ఏమిటండి ప్రకాశమే మహావేగంగా ఉంచుంది ప్రకాశం ప్రకాశం లైట్ యొక్క వేగం ఇంత అంత కాదు అదే రథం గొప్ప రథం రథ సప్తము రథ పంచితూ ఉండదు రథ చదివితూ ఉండదు రథ సప్తమి ఎందుకంటే సూర్యకిరణములు ఏడున్నాయి అందుకోసం రథ సప్తమి ఆ ఏడు కిరణాలని కూడా వేదమంత్రాల్లో చక్కగా వ్యాఖ్యానం చేసి పెట్టారు ఆరోగో భ్రాజఃపటర పతంగ స్వర్ణరో జ్యోతిషీమాను విధాస ఏడు విజ్య కరెక్ట్గా కోసం రెడ్తో మొదలుపెట్టారు ఆరోగ అంటే రెడ్ మీరు అలా వరుసగా వస్తే విద్య వైలట్తో పూర్తవుతుంది కాబట్టి ఆ ఏడు కిరణములే అంశుమాన అంటున్నాడు చూడండి అంశుమాన్ ఏడు కిరణములు గలవాడు ఆ ఏడు కిరణములే ఏడు గుర్రములు ఋషులు గొప్ప సింబాలజిస్తూ వాళ్ళు కిరణములు మహావేగంగా వెళ్తాయి వేగంగా పరిగెత్తి దాన్ని దేనితో పోలుస్తారండి గుర్రంతో పోలుస్తారు ఎద్దునో దేనితో పోవస్తారు బరువులు మోసే దాన్ని ఎద్దు అంటారు వేగంగా పెరిగిస్తే దాన్ని గుర్రం అంటారు అందుకోసం గుర్రం అన్నారు మాట వలసటి గుర్రం అన్నారు మీ వాడి ముందు ముక్కు పోక్కోవడం భయము అని ఒక సానుక వాళ్ళు పొరపాటునే వీళ్ళు వాళ్ళని అంటే అన్నింటివారు కాదు మాట వలసటి దాంతో ఇంకా అక్కడి నుంచి గుర్రం బొమ్మలు గీసేసి గుర్రం శిల్పాలు చెప్పేసి గుర్రం దేవాలయాల్లో ప్రతిష్టలు చేసేసి అలా చేయమని అభిప్రాయం కాదు ఒక సింబాలిజం చెప్పారు దాన్ని కొంచెం దాని ఆ సింబాలిజం యొక్క పవిత్రతని దాని సిగ్నిఫికెన్స్ని దాని అర్థాన్ని కొంచెం గౌరవించడం నేర్చుకోవాలి దాన్ని పూర్తిగా గాలి వదిలేసి మన ఇష్టం బొమ్మలు గీచుకుంటూ పోతే అది నామరూపం దృష్టి అయిపోతుంది తప్ప తత్వాన్ని విస్మరించినట్టు అవుతుంది అసలు నన్ను అడిగితే సూర్యుడికి దేవాలయాలు కట్టడం తప్ప కూడా అంత తెలివైన పని కాదని నా అభిప్రాయం గణేష్ మహారాజుకి దేవాలయం కడితే శోభగా ఉంటుంది ఎందుకంటే గణేష్ రాజకీయ దేవాలయంలోనే చూడాలి తప్ప ఎక్కడా చూడడానికి వీలుండదు సూర్యుడి సూర్యుడే ఎలా ప్లేస్తే అక్కడ కనపడుతూ ఉంటాడు కదండి అలా చూడమని చెప్పాడు కూడా ఉద్యంత మస్తం ఎంత మాదిత్యం అభిధ్యాయం రోజు ఈ సూర్యుడు దేవాలయానికి వెళ్ళమని దేవాలయం ఉండే ప్రసక్తి ఎరగరు పాపం వాళ్ళు సో ఉద్యంత మస్తం అంత మాదిత్యం అభిధ్యాయం ఇప్పుడు రాజమండ్రిలో గోదావరి నదికి దండం పెట్టుకుంటే బాగుంటుంది తప్ప గోదావరి దేవాలయం ఒకటి పెట్టుకున్న దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం కంటే చక్కగా దళ పెట్టుకుంటే మోగుంటుంది ఇట్ విల్ బి మోర్ అప్రాప్రియేట్ థింగ్ సో సో కాబట్టి ఈ ఏడు కిరణాలు ఉన్నాయి నీ ఏడు గుర్రాలు ఉన్నాయి అలా మీరు చెప్తే అమెరికాలో కొంతమంది విద్యార్థులున్నాను ఏమిటయా గుర్రాలు ఏమిటా సూర్యుడికి గుర్రాలు ఏమిటి లాగడం ఏమిటి అనా నీకు ఏమన్నా పిచ్చా అని అంటే నేనున్నాను నువ్వు పని నేను ఇదంతా నీకు చెప్తాను నువ్వు సవకాశంగా విను అని చెప్పాను నిల్లం అయిపోయిన తర్వాత అబ్బో అలా ఉందా అని పాపం వాళ్ళెంతో సంతోషించారు కాబట్టి మీకు మీ పిల్లలకు కూడా ఉపయోగించుతుందనే ఒక అభిప్రాయం తోటి నేను చెప్పాను కనుక హిరణ్యే నీ హిరణ్యేనంటే బంగారపురం బంగారం కూడా అన్నిటికీ బంగారం గోడలకి బంగారం ఇచ్చా ధ్వజస్తంభానికి బంగారం ధ్వజస్తంభానికి బంగారం ఎందుకంటే పిచ్చిలో పిచ్చి ఎందుకంటే అలా ఉంటే బంగారం వీళ్ళు ధ్వజస్తంభానికి బంగారం పెట్టేశాడు పెట్టేస్తే బంగారం రేకులు పెట్టేసి నేతులు నేతులు కొట్టాడు వర్త్మన్షిప్ ఏం బాగుండదు రేపు సరే ఆ నేతులు కొట్టేసి ఒక పది లక్షలు ఇరవై లక్షల్లో డబ్బు ప్రాజెక్టు ఫినిష్ చేసేసి ఉంటే ప్రదక్షిణాలు చేసి పూజలు చేసే వాడిదని వాళ్ళు తక్కుకపోయారు లోపల ఆ చెక్కంతా కూడా చెదపట్టేసి గులిగిపోయి మొన్న ఆ ధ్వజస్తంభం పడిపోయింది ఆ బంగారపుకులు లేకపోతే చెదపడితే తెలుస్తుంది కొంచెం అప్పుడు మనం ఏదైనా స్ప్రే ఏదైనా కొట్టి దాని కొంత చెద నివారణ చర్యలు చేసి చేపట్టి వాళ్ళకుంటారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఐదు వేలు మూడు పెడితే వాళ్ళు దానికి చిల్లులు పెట్టి ఆ లిక్విడ్ని కొంచెం పంపు చేసి దాన్ని స్థిరంగా చెబడతారు ఇప్పుడు అమెరికాలోనూ అక్కడ ఎలక్ట్రిక్ స్తంభాలన్నీ వుడ్తో ఉంటాయి వ్యుడ్ ఎలక్ట్రిక్ స్తంభాలు మొత్తం అమెరికా అంత ఎలక్ట్రిక్ స్తంభాలు వుడ్డే మీరు ఆలోచించండి వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ వచ్చేసిందో మనం ప్రతి ఎలక్ట్రిక్ స్తంభము ఐరన్ అయినా అవుతుంది అది స్టీలు స్టీల్ అయినా అవుతుంది సిమెంట్ అయినా అవుతుంది స్టీలుతో ఎంత స్టీల్ అండి ఎంత ఖరీదండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ బడ్జెట్ ఎంత బడ్జెట్ అండి మీరు ఈ ఇమాజిన్ ఒక లాక్ బహతి పెట్టారని కొన్ని వుడ్ ఎంత సవ్ అయిపోతుంది స్టీల్ వర్సెస్ విడన్ లాగ్ వుడ్ అంటే అది తలుపులకి చెక్కలకి ఉపయోగపడదు ఆ వుడ్డు అలాంటి లాగ్స్ విడన్ లాగ్స్ కానీ మరి అవి చదులు పడతాయి కదా నేలలో పాతితే పాడవుతాయి కదా చీచిపోతుంది కదా వుడ్డు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వుడ్ని ట్రీట్ చేస్తారు వుడ్ని ట్రీట్ చేసేటువంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి దాన్ని ట్రీట్ చేస్తారు కెమికల్స్ తో ట్రీట్ చేస్తారు ట్రీట్ చేసి వాడు గోతులు జైతాన్ని పాటేస్తారు ఆదేశాలని నేను కొంటుంది దాన్ని లైఫ్ ఎంత ఇచ్చారో తెలుసుకున్న వాళ్ళు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ ఇచ్చారు ఇప్పటికీ మీరు అమెరికాలో రైల్లో ప్రయాణం చేస్తుంటే ఈ టెలిగ్రాఫ్ స్తంభాలు ఉంటాయి పక్కన టెలిగ్రాఫీ ఇప్పుడు లేదు టెలిగ్రాఫ్ దొరుకుతుంది రైలు పక్కన టెలిగ్రాఫ్ స్తంభాలు మనకు కూడా ఉండేవి ఇప్పుడు ఇంకా వైర్లెస్ అది వచ్చేసింది కానీ ఆ పాత టెలిగ్రాఫ్ స్తంభాలు ఉంటాయి అవన్నీ వుద్దు అవి ఉన్నాయి ఇంకా ఏమి చెక్కు చదరుకున్నా అలాగే రెండు వందల ఏళ్ళు అయిపోయినా నూట యాభై ఏళ్ళు అయినా చెడవు కాబట్టి మన ధ్వజస్తంభం తయారు చేసేవాళ్ళు వీరికే భక్తి హడావిడే కానీ కొంచెం ఒక్క సైన్స్ కూడా పెట్టుకోవాలి దాంట్లో మన దిమాగ్ యూస్ కన్నా పడతా సో వీళ్ళు ఏం చేయాలంటే దానికి బంగారపు కాడమేసిద్దామనే పిచ్చి మానేసి దాన్ని చక్కగా ట్రీట్ చేయాలి మనం ఆ వుద్ధుని చక్కగా ట్రీట్ చేయాలి దానికి సైంటిస్టులు ఉన్నారు మన దేశంలో మంచి సమస్యలు అక్కడ చేసే వాళ్ళందరూ మన సైంటిస్ట్లే కాబట్టి దాన్ని చక్కగా ట్రీట్ చేయకుండా ధ్వజస్తంభానికి అనుమతించకూడదు ఎందుకంటే అంత దొద్దు స్తంభం నిలబెడితే అది ఎవరిని క్రీగ పడితే ప్రమాదం కూడా సేఫ్టీ కూడా కాబట్టి ఇట్ షుడ్ బి ట్రీటెడ్ బిఫోర్ యూస్ దాస్ ధ్వజస్తంభం దెన్ దానికి బంగారుపు తాపడం పెట్టకూడదు దానికి త్రీ ఇయర్స్ ఒకసారి చె నివారణ చర్యలు చేపడుతూ ఉండాలి దాన్ని పరిశీలించుకుంటూ ఆ చెద వాళ్ళని పిలిస్తే వాళ్ళ చేతిలో చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటేసుకొని వచ్చి ఇలా ఇలా కొట్టి చెక్ చేస్తారు చెద ఉందో లేదో చూసుకుంటారు వాళ్ళకి అప్పచెప్పాలి ఫైవ్ థౌజండ్లో టెన్ థౌసండ్లో వాళ్ళు బుక్ చేసి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దాన్ని సెపరేట్ చేసి వెళ్ళిపోతారు బంగారపు తొడుగు అయిపోవాలి గొప్ప ప్రయత్నించాలి మరి ఏమి చేయకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నానో నాకే తెలియలేదు ఎందుకో చెప్పాలి రణ్యయైన అంటే బంగారం కాదండి మీ బంగారం కూడా అన్నిటికీ ఇంకా అసలు పొద్దుంతా బంగారమే ఇంకా బంగారం గోపురం బంగారం గోడలకు బంగారం బంగారం వాకిలి వెండి వాకిలి హూ టోల్డ్ యూ ఏంటి బంగారం వెండి ఏమిటి అని అర్థం ఉందా దేవుడికి దానికి సంబంధం లేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ దీన్ని పెట్టుకున్నటువంటి చేతస్వం కూడా ఎక్కడ పడితే బంగారాలు చేతులకు బంగారం గాళ్ళకు బంగారం అలా ఏమక్కర్లేదు కాబట్టి హెరయ్యేలా అంటే అత్యంత ప్రకాశవంతమైన అని అర్థం ఒకసారి తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను అడిగారు మీరు మాకు ఆఫీసర్ గారు అని నేను నా వల్ల కాదు మీరు నన్ను నాకు మీకు వర్కౌట్ కాదు అది ఏం చేశారు నిజంగా ఇప్పుడు మాట కాదు ఇది ఇప్పుడు లాక్ బ్యాక్ ఎనివే సో హిరణ్యయేన అంటే హిరణ్యయేనా అంటే ప్రకాశవంతమైన రథేన రథము చేత బంగారపురం చేత అది ఉంటే అలా అనిపిస్తుంది సింబాలిక్ దాని అసలైన అర్థం ఏంటంటే ప్రకాశము కిరణములు ప్రకాశించేటువంటి కిరణములు అంశు అనే రథము చేత ఆయన దేవో యాతి భువన పశ్యన్ను అర్భువనాని పశ్యన్ను జగత్తులన్నిటికీ కూడా అలా సాక్షిగా దర్శిస్తూ ఆయన వెళ్తూ ఉంటాడు ఇన్వాల్వ్ అవ్వడం ఇంటర్ఫీర్ అవ్వడం సాక్షిగా దర్శిస్తాడు ఆత్మ చైతన్యం కూడా మనస్సు చేసేటువంటి మంచి సంకల్పాలు చేసినా చెడు సంకల్పాలు చేసినా ఆత్మచైతన్యం ఇన్వాల్వ్ కాదు అలా సాక్షిగా నిలబడి ఉంటుంది అదేవిధంగా సూర్య భగవానుడు కూడా మీరు యజ్ఞం చేస్తే మిమ్మల్ని శుభాషణి మీరు ఇంకేదో పొరపాటు చేస్తే తిట్టి అలా ఏమి చేయడాయన ఆయన అలా సాక్షి చైతన్యంగా ఉంటాడు మీరు ర్యాలీ నిర్వహించినా అలా చూస్తాడు అలాగే చేసినా అలాగే చూస్తాడు యజ్ఞం చేసినా అలాగే చూస్తూ ఉంటాడు లోక సాక్షి సూర్య అని పరమాత్మ ఆ విధంగా ఒక విభూతిగా ఆరాధింపబడుతూ ఉంటాడు నిజానికి ఒక ధ్యానం చెప్పారు ఆదిత్య చేసి చూడు అలా ఒక్కసారి చూసి కళ్ళు కూసుకుని ధ్యేయసదా సవితృమండల మధ్యవర్తి ఆ ఈశ్వరుని ధ్యానం చేయి ఆయన సూర్యమండలం మధ్యలో ఉన్నాడు నారాయణ నారాయణ ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసి సన్నివిష్ట సో పద్మాసనమునందు కూర్చున్నవాడు అంటే నిజంగా సూర్యమండలంలో పద్మం వేసుని కూర్చున్నాడేం కాదు పద్మం అంటే సూర్యమండలంలో పద్మం అనేటువంటి వాడిపోదు కాబట్టి పద్మాసనము అంటే అభిప్రాయం ఏంటంటే అక్కడ అసంగుడు అని అర్థం పద్మము ఉరికి ఉంటుంది కానీ ఉరికి అంతదు ఈ పద్మము కాబట్టి పద్మపత్రం ఇవాంహస విన్నారు కాబట్టి ఆయన అసంగుడుగా అంటే లోక సాక్షిగా ఉన్నాడు తప్పిస్తే ఈ లోకంలో జరిగే పుణ్యపాపముల యొక్క సంగము ఆయనకు లేదు అసంగుడు పద్మపత్రము వలె అసంగుడు అని చెప్పడం కోసం పద్మాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖ చక్ర శంఖము ధరించి ఉన్నాడు అంటే ఓంకారము ధ్వనించి ఉన్నాడు అని అర్థం ఓంకారము శంఖము ఓంకారానికి ప్రతీక సూర్యభగవానుడు ఓంకార రూపంగా ఉన్నాడు రవి అనే పేరు అందుకే వచ్చింది రవము గలవాడు రవము అంటే ధ్వని ఏమిటి ధ్వని ఓం అనే ధ్వని గలవాడు రవి అది శంఖము చక్రము అంటే సూర్యుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగా కనబడతాడు వాస్తవానికి భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండ ఉన్న కారణంగానే మనకి సంవత్సరము నెల రోజు పొగలు రాత్రి అనేటువంటి కాల విభాగము ఏర్పడింది కాబట్టి అదే చక్రము అంటే ఓ చక్రం అనుకుంటున్నాడు పట్టుకున్నాను కాదు చక్రం సింబల్ మీరు బొమ్మలో కావలిస్తే పట్టుకున్నట్లుగా వేసుకోవచ్చు కానీ ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ దైల్ ద సైక్లిక్ స్టైల్ నుంచి సింబల్ సైక్లిక్ స్టైల్ నాట్ యావో లైక్ టైం టైమ్ ఇస్ లైక్ లైక్ సో ఆయన హిరణ్యము బంగారము కలవాడు అంటే దివ్యమైన ప్రకాశము కలవాడు అని అర్థం ఎక్కడైనా సరే బంగారము అనే మాట వచ్చిందంటే ante, హిరణ్య అంటే prakasham prakashamu ప్రకాశము Tejasu అర్థం hiranya అన్నర్థం ante. శబ్దానికి సంస్కృతంలో అదే అర్థం కానీ మీరు హిరణ్యము తెలుగులో బంగారము అన్నారనుకోండి ఆ అర్థం రావచ్చు రాకపోవచ్చు మెటల్ అనే అర్థమే ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని మీరు తెలుగులోకి మార్చకుండగా హిరణ్యము అని అలాగే చెప్పేస్తే అది బంగారము అనే ఒక అర్థం వైపు ధ్వనించిన దాని ప్రకాశము అత్యంత తేజస్సు అధికం ఐతిశయించిన తేజస్సు అనే అర్థం కూడా స్పష్టంగా మనకి ధ్వనిస్తూ ఉంటుంది సో అటువంటి తేజస్వరూపుడైన ఆ పరమాత్మను ఆదిత్య మండలమునందు మనము ధ్యానించవలము అది ఒక అద్భుతమైన విభూతి కాబట్టి ఇంకా వేరే విభూతులు అన్నిటికంటే కూడా ఇది శ్రేష్టమైన విభూతి ఆయన తోట అధ్యాత్మని చెప్పాడు తర్వాత అధిభూతమునందు సర్వవ్యాపకమైన పరమాత్మగా అధిభూతమునందు చెప్పాడు చెప్పి ఇప్పుడు అధిదైవమునందు విభూతులు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆ క్రమంలో శంకరులు జ్యోతిషాం రవిహీ ప్రకాశయతృమాం అంశుమాన్ రశ్మిమాన్ జ్యోతిషాం అంటే ప్రకాశయతృమాం అంటే ఈ జగత్తునకు ప్రకాశమునిచ్చే ఏ వివిధ మండలములు వాటిలో నిర్ధారణ షష్ఠి ఎమాంజం షష్ఠి బహుచనం ఉద్ధారణ సృష్టి అంటారు అంటే అనేకము చూపించి దాంతో ఒకదాన్ని మనం పైకిస్తామన్నమాట కానీ ఎమాంగ్ అని అంటారు ఇంగ్లీష్లో ద సన్ ఎమాంగ్ దెస్ప్ అండ్ గ్లోబ్స్ ఆర్ స్పియర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది స్కై అని అర్థం అటువంటి సూర్యుడు జ్యోతిషాం రవి అంశుమాన్ అంశు అంటే కిరణం సో రశ్మిమాన్ ఆ విధంగా ఈశ్వరుని యొక్క ఒక అద్భుతమైన విభూతి తర్వాత మరీచర్ మరుతామస్మి ఇది కొంచెం వైదికం వేదంలో దేవతలు ఆ దేవతల యొక్క శక్తులు పేర్లు అదంతా ఒక స్ట్రక్చర్ దాన్ని మీరు పురాణం దగ్గరికి వచ్చేప్పటికీ దేవతలు అన్నీ కూడా మారుతాయి పేర్లోనే మారుతాయి ఒకటే ఈశ్వరతత్వం ఒకటే పేర్లోనే మారుతూ ఉంటాయి ఇప్పుడు మీరు కాలక్రమంలో అనేకమైన దేవతలు మనకి సమాజంలో ఆరాధింపబడుతూ ఉంటారు ఉదాహరణకి ఇప్పుడు సాయిబాబా షిరిడి బాబా దేవత ఆరాధన కనపడుతుంది ఇదేమో ఋగ్వేదంలోకి వెళ్ళి షిర్డి బాబా అంటే కనపడ్డాను ఋగ్వేదంలోకి వెళ్తే మీరు ఇంద్రుడు వరుణుడు అలాగే ఆ దేవతలే కనపడ్డాడు షిరిడి బాబా అంటే గత యాభై ఏళ్ళు వంద ఏళ్ల నుంచి ప్రశ్నించేది అలాగే ఏమో దేవాలయాలు కొత్త కొత్త వస్తూ ఉంటాయి కనుక ఆ వైదిక సంప్రదాయంలో ఉండే దేవతలు ఇప్పుడు కనుమరుగైన ఇప్పుడు ఆ దేవతల్ని ఎవరూ ఆరాధించటం లేదు సూర్యుడిని ఆరాశించడం మానేశారు నిన్న మొన్నటిగాక గత యాభై సంవత్సరాల క్రితం వరకు వేయించే సూర్యుడిని ఆరాశించటము అనేది ఒక వైదిక సంప్రదాయం చాలా గట్టిగా ఉండి ఇప్పుడు అదే తగ్గిపోయింది తగ్గిపోయి వీళ్ళందరూ కూడా దేవాలయానికి షిఫ్ట్ అయిపోయారు లోకల్ దేవాలయానికి వెళ్ళడం అనే ప్రాసెస్లో పడిపోయారు ఆ సూర్యుడిని ఆరాశించటం అనేది తగ్గింది ఇప్పుడు బాగా కొద్దిగా ఉండి మిగిలి ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఈ ఆరాధనా పద్ధతులు సోషల్ చేంజెస్తో పాటుగా వీటిల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి ఎనివే వేద మంత్రాలలో మరుత్ అనే ఒక దేవతా గణము గలదు గణము ఈ దేవతలు సింగిల్ దేవతలు కాదు గ్రూప్ ఆఫ్ దేవతా సో ఎప్పుడు కూడా మానవుల కూడా ఈ గణ దృష్టి ఎక్కువగా ఉంటుంది మానవులు కూడా గణములు ఉంటారు ఇప్పుడు చూడండి వేదాంతము బోధించి వాళ్ళే అందరూ ఒక గ్రూప్ కింద ఉండరు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు చిన్నా మిషన్ లేరు దయానంద మిషన్ లేరు శివానంద గ్రూప్ లేరు అన్నట్టుగా గ్రూప్స్ గ్రూప్స్ ఉంటారు సో తప్పేం కాదు దేర్ ఈస్ సమ్ ప్రాక్టికల్ కన్వీనియన్స్ ఆల్సో ఇన్ దాట్ ఆ విధంగా ఎన్ని ఎక్కువ గ్రూప్స్ ఉంటే ధర్మానికి గంట కూడా అది మనం మనం ఆహ్వానించదగ్గ పరిస్థితే కానీ వీళ్ళలో వీళ్ళు ద్వేషాలు కాలుష్యాలు అసూలు పెట్టుకునే పట్టుకు లోకేది ఎనీవే నడుస్తూ ఉంటుంది సమాజంలో అన్ని రకాలు సో ఆ మన సమాజంలో ఎలా అయితే జనులు గణములు గణములుగా ఉంటారో దేవతలను కూడా ఆ విధంగా గణముల వర్ణించింది శృతి గణములు అని దేవుడికి ఈశ్వరునికి గణపతి అని పేరు ఎందుకంటే ఆయన సపరేట్ గా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఉండే జీవుల మీద ప్రభు అని కాకుండా గ్రూప్స్ గ్రూప్స్గా ఉన్నటువంటి జీవులకు ఆయన ప్రభువు మనుషులు గ్రూప్స్ గానే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఇండియన్స్ కలుసుకుంటే ఒక అసోసియేషన్ స్థాపిస్తారు అని ఒక సామెత ఒకటి ఈ సామెత సింగపూర్ లో ఉంది ఇద్దరు చైనీస్ కలుసుకుంటే ఏం చేస్తారు That's a gesture, something they do. If the Japanese can stay in gesture, they do something else. If Singaporeans don't have enough groups, they don't have enough. If the Indians don't stay in gesture, then they start an association. That's what I'm saying. There are Indian groups and Indian associations. So there are so many of them in Singapore. Even so in America, there are many people. In America, there are many associations. అది రెండు ముక్కలైనాయి తానా ఆట అని రెండు ముక్కలు అయినాయి ఈ మధ్యనే ఇంకో కొత్త తెలుగు అసోసియేషన్ కూడా వచ్చింది మూడోది ఈ మూడు ప్రధానమైనది ఇది కాక కొంచెం చిన్న చిన్న అసోసియేషన్స్ కేవలం సిలికాన్ మాత్రమే ఉన్న ఆంధ్ర అసోసియేషన్ సిలికాన్ ఆంధ్ర అని ఒక కొత్త అసోసియేషన్ వచ్చింది ఈ మధ్యనే ప్రసిద్ధి చెందింది కూడా ఇవన్నీ ఇంకో కొంత డబ్బు పోగేసి ఖర్చు పెట్టి పెద్ద ఉత్సవాలు చేస్తే ప్రసిద్ధి కూడా వస్తుంది సోమీ అసోసియేషన్ సార్దే మానవ స్వభావం అలా ఉంటుంది గణములు కింద ఉంటారు అదేవిధంగా దేవతలు కూడా గణములుగా ఉంటారు అటువంటి గణములలో మరుత్ అని ఒక గణము గలదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరుత్ అంటే వాయువు అని అర్థం వాయువు విండే ఈ వాయువు మొక్క కౌంట్ లో సెవెన్ టైప్స్ కింద ఉన్నది సెవెన్ టైప్స్ ఆ పేర్లు కూడా చూస్తే వీళ్ళు ఋషులు ఈ వాయువు యొక్క సంచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇలాగే ఏడు కింద విభాగం చేశారు ఎ కైండ్ ఆఫ్ నికియరాలజీ అని అనిపిస్తుంది ఒక రూడిమెంటరీ నికియరాలజీ వేద ఋషులు వాళ్ళకంతా మొత్తం సైన్స్ అంతా తెలుసు అని అలా చెప్పడం సరికాదు కానీ సైన్స్కి అధిక వేదమంటాయి ఏదంటే అధ్యాత్మ శాస్త్రం కదా వాళ్ళకి సైన్స్ అంతా తెలుసు ఉండక్కర్లేదు తెలుసు ఉండే అవకాశం కూడా తక్కువ కానీ కొద్ది తెలుసు వాళ్ళు ఏమన్నారంటే ఈ వీచి గాలు ఉన్నాయి చూసారా ఈ ఏడు రకాలని చెప్పారు వెరీ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు మనం ఇంతకాలం సైన్స్ సైన్స్ అన్నారే కానీ వీచి గాలు ఏడు రకాలు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా చూడండి ఇప్పుడు వర్షం వస్తుంది మనకి మాన్సూన్ అదేంటది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విండ్ మాన్సూన్ విండ్ అది అది ఒక గాలి తర్వాత మీకు నలభై నాలుగు డిగ్రీలు ఇంతల్లా టెంపరేచర్ వచ్చేసింది దీనికి కారణం ఏమిటండి అని వాతావరణ శాఖ అధికారిని ఈ యాంకర్ వేడి అడుగుతుంది అడిగితే మనకుండి నార్త్ ఇండియా నుంచి వేడి గాలులు వస్తున్నాయి అని చెప్తాను సో అనదర్ కైండ్ ఆఫ్ విండ్ హాట్ విండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫార్ డిసర్ట్ అనేది చెప్తాను సో దానికోసం ఆయన్ని ఆరు అడగక్కడ మనం ఊహించి ఏవో వేడిగాళ్ళు గొప్ప ఎవో ఎటు సముద్రలకి అయితే రావు కదా కాబట్టి భూమండలం నుంచే వస్తున్నాయి అంటే నార్త్ నుంచే వస్తాయి ఇంకెక్కడి నుంచి వస్తాయి పోలండి దాన్ని స్టడీ చేసి చెప్తున్నాడు అదో సెకండ్ కైండ్ ఆఫ్ విండ్ సో చూడండి ఈశాన్య ఋతుపవనములు సెండ్ నైరు ఋతి ఋతుపవనములు అనదర్ విండ్ ఈ రకంగా ప్రపంచంలో ఉండే విమ్స్ ఈ వాయు సం వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ సంచరించే పద్ధతిని బట్టి శవల్ అని చెప్పారు అంతేకాదు వాళ్ళు ఈ అధ్యాత్మంలో కూడా ఈ సెవెన్లని పరిగణలోకి తీసుకున్నారు ప్రాణ అపాన ధ్యాన ప్రాణ అంటే విడిచిపెట్టే గాలి అపాన పీల్చుకునే గాలి ఈ విడిచిపెట్టడానికి పీల్చుకోవడానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది దానికి యాన అని పేరు మీకు ఉదాన తిమ్ వచ్చిందనుకోండి లోపల నుంచి గాలి బయటకు వస్తుంది ఒక్క ఉదుట్న దానికి ఉదాన అని పేరు అని ఈ దేహంలో ఉండే వాయువుల్ని కూడా స్టడీ చేసి చెప్పారు సో ఆ స్టడీ చేయటంలో వాళ్ళు ఏమన్నారంటే ఈ వాయువులు ఏడు ఉన్నాయి మళ్ళీ ఈ ఒక వాయువు ఉన్నది వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్త్ ఫైవ్ ఈ ఫస్ట్ మళ్ళీ విత్ ఇన్ దాట్ దేర్ ఆర్ సెవెన్ మళ్ళీ సెకండ్ దాంట్లో మళ్ళీ సెవెన్ వెరైటీస్ ఉన్నాయి ఆ రకంగా ఇప్పుడు వాయువులు ఎన్ని గణాలయ్యాయి గ్రూప్ ఆఫ్ సెవెన్ ఈ చూసే గ్రూప్ ఆఫ్ సెవెన్ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నలభై తొమ్మిది మరుత్తులు ఈ నలభై ఏడు గ్రూప్స్ కింద ఉంటారు ఈ మళ్ళీ వీటన్నిటికి ఈ వీల్స్ అన్నిటికీ దేవతారూపంగా భావన చేస్తారు ఋషులు ఈ ప్రకృతి శక్తులను అన్నిటినీ జడ శక్తులని వాళ్ళు అనుకోలేరు అది జడమని అనుకోలేదు ఇప్పుడు అగ్ని మండుతోందండి నిప్పు మండుతోందండి నిప్పు మండుతోంటే అది జడమైన శక్తి అని మీరు స్వీకరించవచ్చు ఇప్పుడు అయితే అది జడ శక్తి అని స్వీకరిస్తారు ఫిజిక్స్ అంటే సైన్స్ అలాగే కానీ వైదికుడు అది శక్తి అని వీడికి తెలుస్తూ ఉంటుంది దాని మీద వంట వండుకుంటాము చుట్టూ చలిస్తే ఒళ్ళు వేడి చేసుకుంటాము దగ్గర ఇద్దరికి వెళ్తే చీకాడికి తెలుసు అది శక్తి ఏం తెలుస్తూ ఉంటుంది కానీ ఒక జడ శక్తి అని వైదికుడు ఏమంటాడంటే దీంట్లో జడమనేది ఏం లేదండి అంతా ఈశ్వరుని యొక్క స్వరూపమే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఈశ్వరుడు చేతనుడు ఆ ఈశ్వరుడే అగ్ని రూపంగా ఉన్నాడు కాబట్టి అగ్ని అనేది దేవత ఒక చైతన్యం యొక్క విభూతి తప్ప జడమైన శక్తి కాదు కాబట్టి అగ్ని దేవత వాయువు వీచితో ఉంటుంది మామూలుగా ఫిజిక్స్ దృష్టితో చూసినట్లయితే అది జడమైనటువంటి మెకానికల్గా వాయువు వీచుతోంది జడము చాలా పవర్ఫుల్గా ఉంటుంది బట్ స్టిల్ ఈసెన్షియల్ లైఫ్ లెస్ జడమే కానీ వైదిక జడమేమీ కాదు అది జడంలో భాషిస్తుంది తప్ప అది చేతనులైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపమే విభూతియే కాబట్టి అది జడవాయువు కాదు మరిది వాయుదేవత వాయుర్దేవత సూర్యో దేవత మీరు సోలార్ ఫిజిక్స్ చూసినట్లయితే సూర్యుడు మండే గోళము జడం కానీ వైదికులకి మండే గోళము కాదు ఆ మండే గోళము రూపముగా కనపడే ఈశ్వరుని యొక్క విభూతి కాబట్టి సూర్యో దేవత చంద్రమా దేవత చంద్రుల్లో మనకు మత్స కనపడుతుంది అది ఉంటే మత్సని కవులు అలా కవులు దాన్ని అలా కనపడి దాన్ని కనపడినట్టుగా తీసుకుని దాని చుట్టులో ఏవో వర్ణాలను చేస్తారు ఊపిస్ ఫాయ్ అండర్ఫుల్ కానీ అది మచ్చ కాదు అది పర్వతాలు నేను కొంచెం ఒక్కపిసరు మంచి రిజల్యూషన్ ఉన్న టెలిస్కోప్ తీసుకుని చిల్లని తీసుకూసినట్లయితే నీకు పర్వతాలు కనపడతాయి కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఫుట్పాత్ మీద నడిచి వెళ్తూ ఒక పెద్ద ఆయన టెలిస్కోప్ పెట్టుకున్నాడు అట్లా పెట్టుకునే ఏ Do you want to see mountains on the moon? I mean, you, and, and you please tell him. One dollar. That means, He will put him on the other side. But he will put him on the other side. Yes. One dollar. No problem. Give him one dollar. That's what he wanted to do. And then, If you want to make mountains, you want to make mountains. It's just a matter of having a correct lens. When you want to make mountains, ఒక ప్రాణము లేని ఒక భూగోళము వంటి ఒకనొక గడ్డ కట్టిన మట్టి వంటి ప్రదేశము ఒక గోళము జడమైన గోళము అని ఫిజిక్స్లో మీకల్లా చెప్తా విచ్ ఇస్ ఆల్ రైట్ ఫ్రమ్ ది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వైదికుల యొక్క దృష్టికోణంలో ఏది జడము లేదు ఈశ్వరుని యొక్క విభూతి చంద్రమా దేవత వత జలములు దేవత అంద అదే విధంగా ఈ వాయువు దేవత వాయువులో ఏడు వాయువులు భేదం ఉందంటే ఇప్పుడు ఒకే దేవత ఇప్పుడు ఎన్నై దేవతలైంది ఒకే దేవత ఎన్ని దేవతలైంది ఏడు దేవతలైంది మళ్ళీ ఒక్కొక్కటిలో ఏడు ఉన్నాయంటే మళ్ళీ ఒకే దేవత మళ్ళీ ఏడైంది అంటే ఇప్పుడు అంతా కలిపి ఒకే వాయు దేవత నలభై తొమ్మిది దేవతలుగా పరిగణింపబడుతోంది నలభై తొమ్మిది పేర్లు వస్తాయి ఉన్నాయి పేర్లన్నీ ఇప్పుడు ఆ పేర్లన్నీ నేను హిస్టరీ ఇవ్వకుంటే ఇవ్వలేను ఎక్కడో పురాణాల్లో రాస్తుంటాయి వెతికితే దొరుకుతాయి సో ఏదో పేర్లు పెడతారు సో అటువంటి ఆ దేవతలలో మరుదేవతలలో మరీ అనే పేరు కలిగిన వాయువు దేవత నేనే అంటాను ఏదో ప్రత్యేకతను ఉంటుంది దానికి రీ చిర్నామా మరుత మరుదేవతా భేదానం అక్ష్మి అంటే ఇప్పుడు చూడండి ఒక వాయువు వేడిగాలులను రూపంగా వచ్చి టెంపరేచర్స్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఎయిట్లా చేస్తుంది ఇంకొక వాయువు జలములను మోసుకొచ్చి చక్కటి వర్షములను ఇచ్చి పంటలతో భూమి కలకలాడిట్లా చేస్తుంది అలాగే ఏడు వాయువులు ఉన్నాయనుకోండి దీంట్లో ఏ వాయువు దేవుని యొక్క విభూతి మీకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది చెప్పండి ఏ చల్లగా వచ్చి నీటి మేఘాలను తీసుకొచ్చి వర్షించి పనిచేస్తుందో అది దేవుని యొక్క విభూతి అవునండి గారి పేరే మరించి మరీ చెరు మరుగుతాం అశ్మి కాబట్టి రేపు రాబోయే కేరళ తీరాన్ని తాకబోయే మాన్సూన్ వాయువులు ఉన్నాయి చూడండి అది ఈశ్వరుని యొక్క విభూతి నిజంగా విభూతి ఎందుకంటే మాన్సూన్ కేరళాన్ని హిట్ చేయటం అన్నది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫినామినా ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ యూనీక్ ఎంత యూనిక్ అంటే విదేశాల నుండి కూడా సైంటిస్ట్ మెటీరియాలజిస్ట్ టూరిస్ట్స్ కేరళ వచ్చి హోటళ్లలో మకాం పెట్టుకుని ఉంటారు ఆ శనివారం వచ్చాయి వెయిటింగ్ అండ్ దెన్ ద మాన్సూన్ హిట్స్ ద కోస్ట్ వీళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ ఆ వర్షంలో తడుస్తూ ఆ బీచ్ వడ్డు ఉంటారు ఈ టూరిస్టులందరూ కూడా ఇట్ ఈజ్ ద బిగ్ థింగ్ ఫర్ దాట్ బికాజ్ అది ఇట్ ఈస్ వెరీ స్పెషల్ మనకి ఆ మాన్సూన్ ఎఫెక్ట్ మనకు అంత బలంగా కనపడదు ఎందుకంటే మనం కోస్టల్లో లేవు హైదరాబాద్లో ఉన్నాం కనుక కోస్ట్లో ఉన్న వాళ్ళకి మాన్సూన్ బాగా బలంగా తెలుస్తుంది ముఖ్యంగా కేరళ కోస్ట్లో దాని యొక్క మహిమ విభూతి బాగా గొప్పగా అనుభవానికి వస్తుంది అది చూసి చేరాల్సిందే కానీ వర్ణించడం అది కాదు మనుషులు ఏమైపోయాడంటే ్రతుకు డబ్బు సంపాదించడం భోగాలను అనుభవించడం దీంతో ఉన్న శక్తి అంతా అయిపోతుంది ఇంక ఈ దేనికి మిగలన శక్తి చంద్రుడి చూసి ఆనందించే టైం కూడా ఎవరికీ లేదు ముఖ్యంగా ఐపీఎల్ హడావిల్లో పడిపోయిన తర్వాత ఇంకా ఏది ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే ఉత్సాహం ఎవరికీ లేదు ఐపీఎల్ అయిన తర్వాత చూడలే చంద్రుడి కేసు అనే చాలా మెకానికల్ లైఫ్ అయిపోయి ప్రకృతిలో ఉండేటువంటి ఆ శోభని దర్శించేటువంటి ఆ ఇల్ల స్పేస్ ఎవరికి లేకుండా పోయింది ఈ లౌకికులకు ఇకపోతే కొంచెం భక్తి శ్రద్ధలు వాళ్ళు వాళ్ళు మొత్తం ప్రతి ప్రకృతి సూత్రాన్ని ఓ విగ్రహం కింద మార్చి చేసుకుని ఆ దేవాలయం కట్టేసి దానికి షోరసోప్రచార పూజలు అష్టోత్తర పూజలతో వీళ్ళు కల బంగారపు తాపడాలతో వీళ్లు కలూ అదో సంసారం క్రియేట్ చేసి పారే సార్ పెద్ద సంసారం నిర్మాణం చేసేసారు ఆ సంవత్సరంలో ఏముంటుందంటే దేవాలయం ఉండడానికి ఒక కమిటీ వాళ్ళలో పాలిటిక్స్ వాళ్ళు డబ్బులాడేసుకుంటూ ఉంటారు కొట్టేసుకుంటారు వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు అక్కడ ఉన్న పూజార్లు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ అసంతుష్టులుగానే వెళ్ళిపోతారు తర్వాత దేవాలయానికి గోడలు కాపడాలు బంగారాలు హిందీలు కనెక్షన్స్ కొంత కరప్షన్ ఆ బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు ఈ గోలలో యద్దులు అన్ని కంటే పెద్దలు ఈ గోలలో పడిపోయి వాళ్ళు చంద్రుడికేసి సూర్యుడికేసి నక్షత్రాలకేసి వాయుడికేసి చూసి ఆ స్పేస్ వాళ్ళకి లేదు వేద ఋషి ఉదయం సూర్యోదయ ఉదయించే సూర్యుడిని చూసి కీర్తించాడు ఉదయించే సూర్యుడిని చూసి ఎంత కీర్తించాడు అంటే చెప్పశక్యంగా అంత కీర్తనం చేశాడు సో పశ్యేమ శరద జీవేమ శరద తం అని ఉదయించే సూర్యుడిని చూసి ప్రార్థన హే సూర్యదేవ నీ అనుగ్రహం వల్ల మేము పూర్ణమైన ఆయుధ్యాయం కలిగి జీవిస్తాము ఆ జీవితం కూడా ఆనందంగా జీవిస్తాము నీ అనుగ్రహం వల్ల ఆదర్శంగా కీర్తించాలి ఇంకా ఇంకా గొప్పగా కీర్తించాలి నాకు సమయానికి అన్ని మంత్రాలు గుర్తుకు రావు అర్థం స్ఫూరించకపోవచ్చు కూడా వేద మంత్రాలకు చెప్పడం కష్టం ఆ సత్యే నజ సమానో నివేశయన్ అమృతం మత్యం నిరణ్యయారథేనా దేవోయాతి పశ్యన్ ఉద్వయంతమస్పతి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవందే వ్రా సూర్య మదన్ మధ్యోతిరుతం సో చూడండి ఆ దేవలోకమునందు దేవుడు ఆ పరమేశ్వరుడే ఉచ్చేటప్పుడే సో ఆయన దేవుడు ఎక్కడొచ్చాయంటే ఉత్తమం జ్యోతి మీరు తూర్పు దిక్కువైపు చూస్తే అత్యద్భుతమైన ప్రకాశము కలిగిన ఆ మండలమే దేవుడు సో ఆ విధంగా ఇంకా ఇంకా అనేక మంత్రాలలో కీర్తించారు ఇంకా కీర్తి జెండా ఆయన కిరణములే ఆయనకు జెండా లాగా పనికొస్తున్నాయి అంటూ ఈ రకంగా మంత్రాలు ఉన్నాయి సూర్యుని ఉద్దేశించి ఋషి ఋషి సూర్యుని ఎన్ని దేవుణ్ణి దర్శిస్తాడు అయితే ఇంకో ఋషి ఋగ్వేద ఋషి సూర్యుడు రాకముందు ఉండే ఉషకాలం ఉన్నదే ఆ ఉషకాలాన్ని స్తుస్తాడు ఉషాదేవి అని పేరు పెట్టి ఇప్పటికి కూడా కొంతమంది అమ్మాయిలు ఉషా అని పేరు పెట్టుకుంటారు ఉషాదేవి ఆ ఉషోదయాన్ని కీర్తిస్తాడు ఓ ఉషాదేవి నీవు ఆ పరమేశ్వరు నుంచి ఒక సందేశాన్ని నా కోసం పట్టుకొచ్చేది నువ్వు ఏమిటంటే ఆ పరమేశ్వరుడు నీకు దర్శనం ఇవ్వబోతున్నాడు కొద్దిసేపట్లో నువ్వు జాగరూకుడు స్నానం చేసుకుని జాగరూకుడు ఉండరా ఆ పరమేశ్వరుడు వచ్చి నీకు దర్శనమిచ్చి నిన్ను కృతార్చన చేయబోతున్నాడు అనే సందేశాన్ని పట్టుకొచ్చావా ఓ ఉషాదేవి అంటూ ఒక ఋషి ఓ మంత్రాన్ని భావన చేస్తాడు ఉషస్ ఆ పరమేశ్వరుని యొక్క భీతి మిషంజ ఎ ఉమన్ హి గ్రాట్ సమ్ నైస్ మెసేజ్ అనే విధంగా తీసుకుంటారు ఉషసూక్తం ఋర్వేదనలో చాలా ప్రసిద్ధమైన సూక్తం వాస్తవానికి మ్యాక్సిమంలో మొదలైన పాశ్చాత్య విద్వాంసుడు ఈ ఉషసూక్తాన్ని అన్ని సూక్తాలని చదివి వాళ్ళ మనస్సును బాగా ఆకట్టుకున్న సూక్తాలలో ఒక సూక్తము ఉషస్సూక్తం ఆ మంత్రములు ఆ మంత్రములలో ఋషులు యొక్క భావన భావ ఆ భావజాలము అది చూసి ఆహా ఈ ఋషులు ఆ ప్రకృతిని ఎంత ప్రేమతో ఆరాధించారు ఆ ప్రకృతిలో వీళ్ళు జడమనుకోలేదు ప్రకృతిని ఎప్పుడు కూడా ఆ ప్రకృతిని ఒక చైతన్య చైతన్యం యొక్క రూపంగా చూశారు ఆ చైతన్యంతో జీవ కళతో ఉట్టిపడేటువంటి ఒక దేవతారూపంగా చే ఆ ప్రకృతిని దర్శించారు తప్ప ఆ ప్రకృతిని ఒక జడ ప్రకృతిని వీళ్ళు ఎప్పుడూ అనుకోలేదు అని ఆ విధంగా వర్ణించారు తర్వాత ఒక ఋషన్నాడు ఓ ఉషాదేవి ఇంకో కొద్దిసేపట్లో ఆ తీర్పు హొరైజన్ తూర్పు ముఖమునందు తూర్పు దిక్కు యొక్క ముఖము తన్ హొరైజన్ అంటారు ఆ ముఖమునందు సూర్యభగవానుడు అనే చిత్రకారుడు ఒక అద్భుతమైన చిత్రపటాన్ని గీయబోతున్నాడు అని అంటాడు ఒక చిత్రకారుడు ఉదయించే సూర్యుడు సంధ్యారాగము అంటారు ఎర్రనే ఆకాశము ఇంకా సూర్యుడు రాబోతున్నాడు వృషకాలము దాన్ని చిత్రం చేస్తాడు ఎంత టైం పడుతుందో తెలిసిన ఒక నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు ఒక ఒక ఆర్ట్ గీడానికి పద్యాస్ అసూర్య భగవాను రూపంలో వచ్చినటువంటి ఈశ్వరుడు ఆ సంధ్యాముఖము నందు అంటే ఉదయించేటువంటి ఆకాశ ప్రాంతముందు ఒక అద్భుతమైన తన తన కిరణములే కుంచగా అద్భుతమైన రంగులను ఎరుపు నలుపు మిశ్ర మిశ్రితమైన రంగులను వెదుజల్లి ఒక అద్భుతమైన చిత్రాన్ని మన ముందు ఆవిష్కరింపజేస్తాడు ప్రతిరోజు ఆవిష్కరింపజేస్తాడు మానవులు ఎలా ఉంటారంటే దాన్ని ఫోటో తీసి లోపల పెట్టి నేను చూసుకుని గోడకు పెడతాడు అయితే దాన్ని పెయింటింగ్ వేసి గోడకు పెట్టుకుంటాడు తప్ప ఈ పెయింటింగ్లు ఈ ఫొటోలు ఇవన్నీ కాదని ఎదుర్కొండగా వెళ్ళి దానిని నిలబడి తన యొక్క అహంకారాన్ని సంసారాన్ని విస్మరించి ఆ మొహో మహోన్నత దృశ్యంలో ఆ పరమేశ్వరుని యొక్క విభూతిలో కలిసిపోవడం అన్నది మనిషి ఎదుగుడు ఆ ఆ ప్రకృతి యొక్క శోభలో ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించి ఆ విభూతిని శరణాగతి చేసి తన అహంకారాన్ని మమకారాన్ని దాంట్లో విలీనం చేసుకుని కీర్తించిన వాళ్లే వైదిక ఋషులు ఆ ఋషుల యొక్క దర్శనము నుండి మనకి సకల విభూతులు ఆవిర్భవించినవి సో మరీచర్ మరుతామస్మి శంకరులు మరీచర్నామా మరుతాం మరుద్దేవతా భేదానాం అస్మి ఆయన కూడా వివరంగా రాయలేదు మీకు వివరాలు కావాలంటే యూ హూ బిగింగ్ టు దట్ లిటరేచర్ మరుదేవతలు అనేక మంది ఉన్నారు నలభై వాళ్ళలో ప్రతి దేవతకు పేరు వాటిలో మరీచి అనే పేరు కలిగిన ఆ వాయుదేవత నేనే మీకు నేను వివరం చెప్పాను కదా మరీచి అంటే కేరళ కోస్ట్ని తాకేటువంటి బిల్డ్ అదే మరీచి అని మీరు అనుకోండి కేరళ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తుంది అంటున్నారు కదా కొద్ది రోజుల్లో రాబోతోంది అదే మరీ చేయని మీరు అనుకోండి ఆ వర్షం వచ్చినప్పుడు ఒక్కసారి వెళ్ళి ఆ వర్షంలో తడిసి కొద్దిగానైనా తడిసి నాలుగు టెంపుల్ నెత్తిని పడిట్లా తడిచి దాని ఎందుకు ఈశ్వర విభూతి మీరు దర్శిస్తే మీరు కాసి రామేశ్వరం రెండు యాత్రలు ఏకకాలంలో చేసినంతటి మహాపుణ్యం మీకు వస్తుంది అది ఇంట్లో ఉండగా నక్షత్రామహం శశి అది తరువాతి మాట మీరు రాత్రిపూట ఆకాశం చేసి ఎప్పుడైనా చూశారా ఎక్కడ ఖాళీ రాత్రిపూట ఆకాశం చేసి చూడాలంటే ముందు అసలు ఈ ఫ్లాట్స్లో ఆకాశమే కనపడదు ఎక్కడో ఉంటుంది ఆకాశం ఇప్పుడు బాంబేలో ఫిఫ్టీ ఫ్లోర్స్ సెవెంటీ ఫ్లోర్స్ ఫ్లాట్స్ ఉంటాయి సిటీలోంచి మీకు ఇంకో ఫ్లాట్ కనపడుతుంది ఆకాశమేం కనపడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్లో ఆ స్కై స్క్రేపర్స్ బిల్డింగ్ ఉంటుంది కదా ఆ బిల్డింగ్లో ఒక పర్టికులర్ వ్యాంటేజ్ పాయింట్ ఒకటి ఉంటుంది అక్కడ గ్లాస్ టాప్ పెడతారు మీరు అక్కడికి వెళ్ళి నిలబడితే ఆకాశం చూడచ్చు ఇంకా హరై నువ్వు మన హ్యాటర్ను వెళ్ళాడనుకోండి మీకు ఆకాశం ఏంటి కనుక యూ స్కై స్కై చూడాలంటే రోడ్డు మధ్యలో నిలబడి మెడ వ్యర్టికల్ గా చేయగలిగితే చూడగలుగుతాడు లేదంటే చూడలేదు రోడ్డు నుంచిలో నిలబడడానికి కుదరదు ట్రాఫిక్ ఉంటుంది ఫుట్పాత్ మీదే నిలబడగలుగుతారు ఫుట్పాత్ నుంచి మీకు ఆకాశం నిలబడదు మేబీ కొంత అతిశయత్తున్నా ఇంకా అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ వాట్ ఐ అండ్ అండ్ ఆకాశం నిలబడదు తర్వాత వర్షం నేలపై పడదు వర్షం కురిసినప్పుడు నేలపై వర్షం పడదు డైరెక్ట్గా పడదు ఆ పైన రూఫ్ మీద పడి అక్కడి నుంచి పైకుల ద్వారా అరుక్కుపోతుంది తప్ప డైరెక్ట్గా నేల మీద పడే వర్షం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వెక్టికల్గా పడాలి వెక్టికల్గా పడదు గాలి ఉంటుంది స్లాంటింగ్గా పడుతుంది స్లాంటింగ్గా పడితే డైరెక్ట్గా నేల మీద పడే ఛాన్సే లేదు వర్షానికి సో ఈ మన నివాస స్థానములు ఆ రకంగా చాలా క్రాంపుల్గా తయారయ్యాయి అది ముఖ్యం కాదు మన హృదయాలు కూడా కుంచుకుపోయాయి అదే రకంగా ఆ హృదయాల్లో ఫిజికల్ కంఫర్ట్స్కి భోగాలకి డబ్బుకి తప్ప ఇంకా దేనికి చూట్లేదు అటువంటి స్థితి నిర్మాణమై ఉంటుంది అది సంసారము అదే సంసారము అదే బంధము అది పెద్ద కారాగారము మనం అటువంటి బంధంలో మనం బంధించుకుని ఉన్నాం ఆ బంధం నుంచి బయటపడేటువంటి ఉపాయమే విభూతులు మీరు ఎప్పుడైనా కొంచెం రాత్రిపూట నిద్రపోయే ముందు ఒకసారి బయటకు వచ్చి చంద్రుణ్ణి చూడ్డం అభ్యాసం చేయాలి చంద్రుణ్ణి నీలాకాశాన్ని నక్షత్రాలని చూడాలి చూడ్డల్లో మీ సంసార విషయాల్ని పక్కన పెట్టి చూడాలి కొంచెం అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే ఇంకా మీకు అభ్యాసంతో సంబంధం లేకుండా సహజంగానే సంసార విషయాలని పట్టుకుపోయి మీ మనస్సు ఆ ప్రకృతిలో విలీనమైపోతుంది నేను నాది అనే పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం విలీనమైపోయి ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ మహాశక్తిలో మీరు ఒకటైపోతారు ఆ విధంగా దర్శించినప్పుడు ఆ వినీలాకాశంలో నక్షత్రాల మధ్యన అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఏ నక్షత్రానికి లేనంతటి మహాకాంతిని శోభను చల్లదనాన్ని తన ఇందు నింపుకుని చాలా చల్లగా చక్కగా ప్రకాశిస్తూ భూమండలాన్నంతని కూడా వెన్నెలను ఆరబోస్తూ హృదయానికి ఆఖరికి ఎంతటి కఠినాత్ముడైన మనిషైనా వాడి హృదయాన్ని కూడా కరిగే కరిగేట్లా చేసి ఆహ్లాదింపచేసేటువంటి ఆ చంద్రుడు ఉన్నాడే ఆ చంద్రుడు ఆ పరమాత్మ యొక్క విభూతియే నక్షత్రానా మహం శశి ఈ చంద్రుడు గురించి ఇంకో రెండు మాటలు మళ్లీ ం పూర్ణ నమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే